శ్రుతిస్మృతిపురాణాయవత్ పంచకూషవికేన లభం నివృత్తి పరా శ్లోకం పూర్తయిన అన్వయవ్యతిరేకాభ్యా ఉభానే స్థూలదేహస్ అయింది ఇక స్థూలదేహము అంటే అన్నమయ కోశంతో వివేకము అన్వయ వ్యతిరేక మూల ద్వారా అన్నమయ కోశంతో వివేకాన్ని మనం చూసినాం ఇప్పుడు ఇంకా ప్రాణమయ కోశంతో వివేకాన్నో లేకపోతే లింగ లింగా లింగ అంటే మనోమయ కోశంతో వివేకాన్ని చెప్పబోతున్నారు లింగాభానూషుత సత్ ఆత్మో భానమన్వయతికస్ తేలింగింగదేహం లింగదేహంలో మీకు ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం నాలుగు కూడా లింగదేహాంతర్గతములే ఉంటాయి ప్రాణము కూడా లింగశరీరంలో భాగమే మనస్సు సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు లింగమే బుద్ధి లింగమే అహంకారము లింగమే కాబట్టి కాల లింగదేహా లింగదేహంలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి లింగదేహము నేను కాదు అని అక్కడ వివేకాన్ని బాగా చేయగలిగినట్లయితే ఇక మిగిలిన నాలుగు కోశముల యొక్క వివేకము అయిపోతుంది మొత్తానికి ఆయన ఇంకా వివరంగా చెప్తే చెప్పచ్చు ప్రస్తుతానికి లింగ శరీరము నేను స్థూల శరీరము చెప్పారు కదా నేను స్థూల శరీరము దానికి వివేకాన్ని అన్వయ వ్యతిరేక పద్ధతిలో చెప్పారు ఇప్పుడు నేను లింగ శరీరము దాన్ని సూక్ష్మ శరీరము దానికి అన్వయ వ్యతిరేక పద్ధతిలో ఇప్పుడు చెప్తున్నారు దీనికి రమణ మహర్షి కూడా దీన్ని చాలా ప్రాక్టికల్గా వ్యాఖ్యానం చేసేవారు ఎలాగంటే ఆయన ఏమనేవారంటే చూడు నేను అనే అనుభవం నీకు కలదు కదా నేను అనే అనుభవం కలదు ఈ నేను అనే అనుభవము ఆ అనుభూతి దానిని కొంచెం పరిశీలించుకో ఇలాగా ఈ జగత్తు తెలుస్తోంది ఎవరికి తెలుస్తోంది నేను నేనుకి తెలుస్తోంది నాకు అనొచ్చు పోనీ నేను మీద ఫోకస్ చేద్దాం జగత్తు ఎవరికి తెలుస్తోంది నేనుకి జగత్తు తెలుస్తుంది ఈ దేహం ఎవరికి తెలుస్తోంది నేనుకి తెలుస్తుంది కాబట్టి నేను ముందు తర్వాతనే దేహము జగత్తు కలిసి వస్తున్నాయి ఈ దేహము జగత్తు ఒకేసారి వస్తాయి ఒకేసారి పోతాయి కూడా నేనుకి తెలుస్తూ ఉంటాయి కాబట్టి నేను దేహము అనకూడదు నేను దేహము నందు ఉన్నాను నేను దేహము అనకూడదు నేను దేహం ఉన్నాను ఎందుకంటే నేను అనే అనుభూతికి ఆ చైతన్య చైతన్యముతో నిండిన అనుభూతి అనుభవము అది చైతన్యంతో చైతన్యపు ముద్ద వంశదారులైతే తీయదగవు యొక్క ముద్ద ఘనం ఆ విధంగా నేను అనే అనుభూతి అది చైతన్యపు ముద్ద ఆ చైతన్యమునకే దేహము తెలుస్తూ ఉన్నది దేహంతో పాటు జగత్తు తెలుస్తుంది కాబట్టి నేను అనే అనుభవము దేహమునందున్నది నేను అనే తత్వము దేహమునందున్నది అనాలి తప్ప నేను దేహమే అని అనొద్దు నెంబర్ వన్ ఏమండి ఇక జాగ్రత్త అవస్థలో నేను అనే అనుభూతి గలదు స్వప్నంలో ఈ అనుభూతి లేదు నేను అనే అనుభూతి స్వప్నం కాదు సుషుప్తిలో ఈ నేను అనే అనుభూతి లేదు అయితే సుషుప్తిలో మీరు ఉన్నారు నేను అనే పరిచ్ఛిన్నమైన అనుభూతి లేకున్నా మొత్తం మీద అనుభూతి కలదు ఏ అనుభూతి కలదు నాకేమీ తెలియలేదు అనే అనుభూతి కలదు అజ్ఞానం యొక్క అనుభూతి కలిగింది తర్వాత నేను సుఖంగా నిద్రపోయాను అనే ఆనందానుభూతి కూడా కలిగింది కాబట్టి సుశుక్తి ఎందు అనుభూతి ఉన్నది ఎటొచ్చి ఆ అనుభూతికి నేను అనే ఒక పరిచ్ఛేదమైన రూపం మాత్రం లేదంటే ఇదొకటి మీరు గమనించదగ్గది అనుభూతి ఉంటుంది మీకు సుశుప్తి మీరు సుశుప్తిని జాగ్రత్తగా చూసుకుంటే ఆ సుశుప్తి యొక్క అనుభవము మీకు తెలుస్తూ ఉంటుంది తెలివి వచ్చిన తర్వాత కూడా ఆ సుశుప్తి యొక్క అనుభవం మీకు తెలుస్తూ ఉంటుంది అండ్ తర్వాత మధ్యలో నిద్ర లేచారనుకోండి మీకు నిద్ర లేచినప్పుడు చెప్తా సపోజ్ మీకు తెలివి వచ్చిందనుకోండి ఐదింటికి తెలివి వచ్చిందనుకోండి మీకు ఫ్రెష్గా ఉంటుంది మీకు తెలిసిపోతుంది మనకి చాలా చాలా లేట్ అయింది బాగా డీప్ ఇల్ టు ది నైట్ మనం తెల్లవరదాం వచ్చేసింది అని తెలిసిపోతుంది ఏదో నాలుగు గంటలకు ఐదింటి గంటే ఈ మైక్రో రేవ్ ప్రారంభమవుతాయి పోనా రద్దు నాలుగు గంటలకు తెలియవచ్చిందనుకోండి తెలిసిపోతుంది మనం వీ హ్యాడ్ ఎ గుడ్ స్లీప్ ఫర్ ఫైవ్ సిక్స్ అవర్స్ అని మనకు తెలిసిపోతుంది అది ఒంటి గంటకు మెలకు వచ్చిందనుకోండి అప్పుడు తెలిసిపోతుంది ఏమని ఇది అర్ధరాత్రిరా బాబు ఇంకా చాలా రాత్రి తెలిసిపోతుంది ఎందుకని ఎందుకంటే మీకు సుషుప్తి వల్ల కలిగే ఆనందానుభూతి అది నిండా మీకు కలిగితే అదొక అది తెలుస్తుంది సగం సగమే కలిగితే అది తెలుస్తుంది కాబట్టి నిద్ర నిద్రావస్థ ఎందు అనుభూతి స్వరూపులుగా మీరున్నారు ఎటు వచ్చి నేను అనే స్పష్టమైన అనుభూతి లేదు ఇప్పుడు వ్యక్తమైన అనుభూతి లేదు నేను అనేది వ్యక్తం మేనిఫెస్ట్ అనుభూతి లేదు కానీ అన్మానిఫెస్ట్గా అస్పష్టమైన అవ్యక్తమైన అనుభూతి కలదు ఏమండి ఆ అనుభూతి తత్వాన్ని కూడా మీరు నేను అది కూడా మీరే అది మీరే అవుతారు తప్ప మరొకటి కాదు నిజానికి ఈ జాగ్రత్త అవస్థ ఎందలు స్పష్టమైన నేను అనే అనుభూతికి మూలము ఆ వ్యక్తమైన అస్పష్టమైన అనుభూతే దాన్ని అస్పష్టము అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఆ అనుభూతికి ఇంద్రియములు మనస్సు యొక్క కంట్రిబ్యూషన్ ఏం లేదు ఎప్పుడైతే ఇంద్రియములు మనస్సు జత గూడుతాయో అప్పుడు అనుభూతికి ఒక పరిచ్ఛేదము ఒక వ్యక్తీకరణ వచ్చేస్తుంది ఒక విశేషము వస్తుంది దాంతో స్పష్టత వస్తుంది ఆ స్పష్టత ఎప్పుడైతే ఇంద్రియములు మనస్సు యొక్క కంట్రిబ్యూషన్ లేదో మీకు ఆ స్పష్టత గోచరించద్ కాబట్టి ఒక అస్పష్టమైన అవ్యక్తమైన అనుభూతి గలదు అది కూడా మీ స్వరూపమే వాస్తవంలో అది కూడా నేనే నిద్రపోయింది ఎవరు నేనే అయితే ఇప్పుడు రెండు నేను ఉన్నాయి ఇప్పుడు ఆ నిద్రావస్థందలే అనుభూతి రూపమైన నేను జాగ్రత్త అవస్థలో స్పష్టమైన అనుభూతి రూపమైన నేను దీంట్లో ఏది సత్యము ఏది విద్య మీరు ఇంజేతనే ఇది ఎలాగంటే ఇంపెర్సనల్ అనుభూతి నిద్రావస్థ ఎందు జాగ్రత్త అవస్థ ఎందు పెర్సనల్ అనుభూతి ఇది అనుభూతియే అదే అనుభూతియే ఇంట్లో ఇంకో చిన్న రహస్యం మీరు ఆలోచించండి మీరు జాగ్రత్త అవస్థలో జాగ్రత్త అవస్థ ఎందు మనస్సు కంప్లీట్గా సైలెంట్ కంప్లీట్ మాములుగా మీకు మెడిటేషన్ చేసేప్పుడు 90% పర్సెంట్ సైలెంట్ అవుతుంది ఇంకా ఒక పది పర్సెంట్ లింగరింగ్ మైండ్ యొక్క శేషం ఉంటుంది అలా కాకుండా కంప్లీట్గా సైలెంట్ అయిందనుకోండి మీకు కూడా అటువంటి అనుభవం ఉంటుంది కంప్లీట్ సైలెన్స్ ఎక్కువసేపు తక్కువసేపు మొత్తం ఉంటుంది తక్కువసేపు అందరికీ ఉంటుంది ధ్యానంలో కొంచెం అభ్యాసం చేసిన వాళ్ళకి ఎక్కువసేపు కూడా ఉండేందుకు అవకాశం ఉన్నది తక్కువసేపు అందరికీ ఉంటుంది సో ఇప్పుడు ఎక్కడైనా భమ్ అని బాంబు వేలినట్టు సౌమ్య వినపడిందనుకోండి ఆ క్షణంలో మీకు అసలు కంప్లీట్గా స్టిల్ అయిపోతుంది మా కంప్లీట్ సైలెంట్ అయిపోతుంది మా ఎనీవే ది పాయింట్ ఈజ్ మనస్సు కంప్లీట్గా నిశ్చలమైన సందర్భంలో జాగ్రత్తవస్థ ఉండనే ఉండదు జాగ్రత్త ఉండదు థేకింగ్ జగత్తు దేహము ఇవే ఉండవు కానీ మీరు ఉంటారు కాబట్టి నిద్రావస్థ ఎందు అనుభూతి స్వరూపంగా మీరు ఉంటారు జాగ్రత్త అవస్థలో కూడా మనస్సు నిశ్చలమైన ధ్యానావస్థ ఎందు దాన్ని సమాధి అనొచ్చు అటువంటి సమాధ్యవస్థ ఎందు కూడా మీరు అనుభూతి స్వరూపంగా మిగిలి ఉంటారు అది మీరే అది కూడా నేనే ఆ శుద్ధ అనుభూతి అన్నాం అది నేనే జాగ్రత్త అవస్థలో శుద్ధమైన స్పష్టమైన అనుభూతి అదే నిద్రావస్థ ఎందు శుద్ధమైన అస్పష్టమైన అజ్ఞాన సమ్మిళితమైన అనుభూతి మొత్తానికి అటువంటి శుద్ధ అనుభూతి ఏది కలదో అది మీ స్వరూపము ఈ పరిచ్ఛిన్నమైన వ్యక్తమైన అనుభూతి రూపంగా ఉండే నేను ఉన్నదే ఇది దేహేంద్రియాదులను బట్టి వచ్చింది కదా తప్ప పరిచ్ఛేదాన్ని పెడితే దాని మీద ఆరోపిస్తే వచ్చింది తప్ప ఇది సహజమైనది కాదు కానీ ఇది ఆ సహజ స్థితికి దారి తీస్తుంది ఇట్స్ ఎ విండో టు ద ట్రూత్ కానీ ఇది ఏ సత్యము కాదు కాబట్టి భగవాన్ వనమహర్షి అవణివారంటే రెండు నేనులు ఉన్నాయి అనేవారు ఒకటి పరిచ్ఛేదములు లేని శుద్ధానుభూత రూపమైన నేను రెండవది చిన్న పెద్ద పరిచ్ఛేదములతో కూడిన ఈ లౌకికమైన జాగ్రత్త అవస్థకు సంబంధించిన నేను ఈ రెండింటిలో ఏది సత్యము మీరు ఆలోచించుకోండి అని ఆయన అలా చెప్పేవారు ఆయన హూ ఎమై అనే ప్రశ్నకి ఉపోద్ఘాత రూపంగా అలా చెప్పేవారు ఎనీవే ఇప్పుడు మీరు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోగలుగుతారు లింగాభానే సుశక్త సత్ మీరు నారాయణన్ గారికి సరెండర్ చేసేయండి అవసరం లేదా ఇవే ఇవన్నీ ఉన్నాయి ఆత్మనో భానమన్వయ వ్యతిరేకస్ తద్భాంగింగాభానే సుషుప్త సత్ ఆత్మన భానం అన్వయ వ్యతిరేక తు తద్భాంగ ఉచ్యతేషుప్తౌ నిద్రవస్థయలు సూక్ష్మశరీరము ప్రకాశించకున్న ఆత్మన తనస్వూపము యొక్క భానం ప్రకాశము కలదు సర్వాత చెప్తాం అన్వయ స్యాత్ అని చెప్తాం ఇప్పుడు మీరు చూసుకోండి నిద్రావస్థలో ఈ లింగ శరీరము అంటే నా చేతులు కాళ్ళు నా కర్ణు చెవి నా మనస్సు నా బుద్ధి నా అహంకారము ఇవే ఉండవు ఇవి భా భాషించవు కానీ అనుభూతి రూపంగా ఆత్మ ప్రకాశిస్తూనే ఉంటుంది ఆత్మన భావం ఇది అంటే ఆత్మ యొక్క ప్రకాశము జాగ్రత్త అవస్థలోనూ ఉంది నిద్రావస్థలోకి వచ్చింది కాబట్టి ఇది ఆత్మకు అన్వయమవుతుంది ఆత్మన ఆత్మకు అన్వయ సన్వయము అవును ఓకే కాబట్టి లింగశరీరం జారిపోయింది అయినా కూడా ఆత్మ ప్రకాశిస్తూనే ఉన్నది నిద్రావస్థయందు అది ఆత్మకు అన్వయము తూ దీనికి భిన్నముగా తద్భానే ఆత్మ ప్రకాశిస్తూ ఉండగా లింగస్య లింగశరీరము యొక్క అభాను ప్రకాశించకుండుక కహా వ్యతిరేక కము అని ఉచ్యతే చెప్పబడుతున్నది సింపుల్ అండి జాగ్రత్త అవస్థలో లింగము గలదు ఆత్మగలదు ఆత్మానుభూతి ఉన్నది లింగశరీరము గలదు నిద్రావస్థలోకి వెళ్ళేప్పటికీ లింగ శరీరము జారిపోయింది ఆత్మ ప్రకాశిస్తూనే ఉన్నది అంటే ఆత్మక ఆత్మ ప్రకాశిస్తూనే ఉన్నా లింగశరీరం ప్రకాశించడం మానేసింది అది లింగానికి వ్యతిరేకం అనుయవ్యత రేగ దీన్ని బట్టి మీరు ఏం నిర్ధారిస్తారు ఆత్మ లింగ శరీరం కంటే విలక్షణమైనది అని నిర్ధారిస్తారు ఏమండి అలా ఇప్పుడు నెక్లెస్ ఉంది బంగారం ఉంది రెండు ఉన్నాయి ఇది నెక్లెస్ బంగారం అయినా ఇదే బంగారం ఓకే ఓ ఫర్నస్లో పెట్టారు ఒక క్రూసు బిల్లులో వేసి ఫర్నెస్లో పెట్టారు పెడితే ఏమైంది నెక్లెస్ పోయింది బంగారం మాత్రం మిగిలి అది బంగారానికి అన్వయము నెక్లెస్కి వ్యతిరేకము దీన్ని బట్టి మీరేం నిర్ధారణ చేస్తారు బంగారము నెక్లెస్ కంటే విలక్షణమైనది తెలిసిందండి ఈ బంగారం అనేది వదిలిపెట్టదు ఇప్పుడు అలాగే వస్తూ ఉంటుంది నాకెప్పటికీ ఆశ్చర్యం ఆ పద్యాలు ఆ కథ చూస్తే అప్పటికీ ఆశ్చర్యం ఇప్పటికీ మనకు లోకంలో కనపడుతుంది తల్లి కొడుకు బంగారం గురించి డబ్బులు పెడుకుంటారు ఆ తల్లికి బంగారం ఏమో కోడలకి ఇవ్వకూడదని ఉంటుంది అవిడికి ఆ కోడలకే ఇవ్వాలని వీడికి ఉంటుంది కొడుకుంటుంది ఆ కారణంగా తల్లి కొడుకు దెబ్బలాడుకుంటారు తల్లి కొడుకు దెబ్బలాడుకోవడం అంటే అది ధర్మంలో అది ధర్మానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకం తల్లితో దెబ్బలాడకూడదు ఇంకా అవసరం అయితే తల్లితో దెబ్బలాడొచ్చేమో కానీ తల్లితో దెబ్బలాడకూడదు తల్లి విషం ఇచ్చినా సరే కళ్ళు ముసుకుని తయేడమే తప్ప అదో నువ్వు నాకు విషమిస్తావా అని హక్కు లేదు మాతృదేవోభవ మనకు ఉపనిషత్తు అలాగే ప్రారంభం అవుతుంది తర్వాత పితృదేవోభవ కాబట్టి బంగారం కోసం తల్లితో దెబ్బలాడేటంటే ఈ బంగారం ఉంటుందండి ఏం చేసుకుంటారు బంగారం బంగారం కాకపోతే ఆస్తి ఆస్తి కోసం లక్ష రూపాయల కోసం తల్లితో దెబ్బలాడారనుకోండి లక్ష రూపాయలు ఏమవుతుంది మీరు అలా చూస్తుండగానే దాని విలువ పదోవంతుకు పడిపోయింది పదేళ్ల క్రితం తల్లితో దెబ్బలాడేయడం కొన్ని లక్ష రూపాయలకి ఆ విధ స్వర్గానికి వెళ్ళిపోయింది ఈ లక్ష రూపాయల విలువ ఏమైంది పదోవంతుకు పడిపోయింది ఆ పదోవంతు కూడా పోతుంది కాబట్టి ధనం కోసం బంగారం కోసం కలహించటం అన్నది అది ఊహ చేయ శక్యము కాని విషయం వేదాంతం సందర్భంలో ఊహ ఊహించడం కూడా శక్యం కాదు ఆ బంగారాన్ని వేదాంతంలో అనేక సార్లు ఆ దృష్టాంతం చెప్తూ చెప్తూ ఉంటారు అదే బంగారమే దృష్టాంతం అందుగురించి బంగారం అంత ఇన్నిసార్లు ఇన్ని ఏళ్ళ బంగారం గురించి చెప్పి చెప్పి ఉన్నాం కనుక ఆ పుస్తకం పట్టుకొచ్చేది పుస్తకం కూడా కాదు లూజ్ కాగితాలు సంపాదించి పిన్ని కొట్టి పెట్టా పుస్తకాలు ఉన్నాయి విల్ గెట్ దాట్ మళ్ళీ సుషుప్తౌ నిద్రవస్థయందు లింగాభానేశరీరము ప్రకాశించకున్నను ఆత్మన ఆత్మస్వరూపము యొక్క భానం ప్రకాశించుట అన్వయ అన్వయము సత్ అగును తూ దీనికి భిన్నముగా తద్భానే ఆ ఆత్మ ప్రకాశిస్తూండగా లింగింగరీరం యొక్క అభానం ప్రకాశించకూట వ్యతిరేక వ్యతిరేకమని ఉచ్యతే చెప్పబడుచున్నదీ లింగాభానూ శుక్త సత్ ఆత్మనో భానమన్వయ ఇతికస్సు తద్భానేభానముచ్యద్వికాద్విక్ సు కోషా ప్రాణమనోధి త్ర గువస్థాేదమా పృథకృత ఆయన ఏమంటున్నారంటే ఆత్మకి లింగ శరీరానికి మీరు అన్వయ వ్యతిరేకముల ద్వారా వివేకాన్ని ఎప్పుడైతే నిర్ధారించారో ఆ లింగ శరీరంలో ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలు అంతర్గతమైపోయాయి కాబట్టి ఆత్మకి ఇంకో మూడు కోశాలతో వివేకాన్ని మీరు నిర్ధారించినట్లు ఇప్పుడు ప్రాణమయ విజ్ఞానమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ మూడు కూడా లింగ శరీరంలోనే ఉన్నాయంటున్నారు కదా ఏమిటి ఆ మూడి మూడింటికి గల తేడా ఏమిటి ఒకే లింగ శరీరంలో ఉన్నప్పటికీ తేడా ఏమిటంటే సత్ప్రజస్వగుణాలు లింగ ఉండే సాత్విక ప్రధానమైనది విజ్ఞానమయ కోశం రాజస మనస్సు మనోమయ కోశం ఎందుకంటే రజోగుణం ఊరికే సంకల్పం వికల్పం అలా ఉంటుంది తర్వాత కర్మేంద్రియములు తా తమోగుణ ప్రధానం జడములు కర్మేంద్రియములు దేహం దేహంతో భాగంగా ఉంటాయి వాటితో తాదాత్మ్యాన్ని బట్టి మీకు కర్మేంద్రియములు తాదాత్మ్యం వస్తుంది అదే ప్రాణమయ కోశం కాబట్టి దాంట్లో తమో గుణ ప్రధానమైనటువంటి కోశము సరే స్థూలదేహం ఎలాగూ తమోగుణమే కాబట్టి ఒకే లింగ శరీరమునందు సత్వదిస్తమో గుణముల భేదమును బట్టి మూడు కోశాలు వచ్చాయి తప్ప వాస్తవానికి ఎప్పుడైతే మీరు ఆత్మస్వరూపము లింగశరీరము కంటే విలక్షణము అని వివేకాన్ని చేసినారు అన్వయ వ్యతిరేకములను బట్టి దాని నుం దానిచేతనే ఆత్మస్వరూపానికి ప్రాణమయము కంటే విలక్షణము మనోమయము కంటే విలక్షణము విజ్ఞానమయము కంటే విలక్షణము అని తేలినది అని అంటున్నారు ఆ శ్లోకంలో నేను ముందు మీకు విషయమంతా చెప్పేస్తున్నాను ఎందుకంటే శ్లోకం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అన్వయముదేని ఓకే తద్వికాద్విక్త్యుఃషా ప్రాణమనోధ తే హి త్రుణావస్థాేదమాృథక్ వివిక్ తే హి స్థామాత్ర పృథక్ ఆలింగశరీరము యొక్క వివేకమువలన ప్రాణమనోధా ప్రాణము మనస్సు విజ్ఞానము అనే కోశములు వివిక్తాహ సు వివేకము చేయబడినవి అగుణు కాబట్టి మీరు ఆత్మస్వరూపము లింగశరీరము కంటే విలక్షణమైనది అని మీరు తెలుసుకుంటే ఇది బాగా తెలుసుకోవాలి స్థూల శరీరము కంటే విలక్షణము తెలుసుకోవాలి అది ఫస్ట్ స్టెప్ తర్వాత లింగశరీరము కంటే విలక్షణము అని బాగా తెలుసుకోవాలి లింగ శరీరము అంటే ప్రాణము మనస్సు బుద్ధి దీంట్లో ప్రాణము కంటే విలక్షణము అని ఎలా తెలుసుకోవడం అంటే ప్రాక్టికల్గా టిప్స్ నేను చెప్తున్నా తిండి గురించి యావ తగ్గించేసుకుంటే మీకు ప్రాణము కంటే ఆత్మ విలక్షణము అని ఉంటుంది ఆ తిండి మీద వ్యామోహం తగ్గించుకోవాలి ఏదో గడ్డి తినేసి బతికేస్తూ ఉన్నారు ఏదో ఒకటే మంచి భోజనం లభించినప్పుడు హర్షం వద్దు ఓపీసర్ ఇటు అటుగా ఉన్నప్పుడు దాని గురించి ఇబ్బంది వద్దు కంప్లైంట్ చేయడం ప్రారంభిస్తూ వాడు బతుకలతో కంప్లైంట్లే అయిపోతుంది తిండి గురించి తిండిలో కొంచెం ఇటు అటు పోతుంది ఇటు సన్యాసే కనక్కర్లేదు సన్యాసికి ఎలాగో ఉంది సమస్య సమస్య అంటే ఇయర్ సెటిల్ దట్ గృహస్థులకు మాత్రం ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు అలా ప్రతిరోజు వండిసి వడ్డించేస్తూ ఉంటారా ఏమన్నా ఊరికే అనుకోవడం తప్ప ఎందుకంటే ఉప్పు తక్కువ వేసి ఆ పోల్యండి తినండి ఈ పూటకి ఏం పర్వాలేదు మొక్క వంటి ఏదో ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఉరికే అలాగా మనం సన్యాసంలో కష్టపడిపోతున్నామని ఊరికే అనుకోవడమే తప్ప గృహస్థుల పెద్ద ఉద్ధరించిందేమీ నిజంగా ఇట్ వర్క్స్ ఇట్ వర్క్స్ బోత్ వేస్ ఇట్ వర్క్స్ మల్టిపుల్ వేస్ గృహస్థులకి ప్లస్ మైనస్లు ఉంటాయి సన్యాసులకి ప్లస్ మైనస్లు ఉంటాయి కోటల్లో తినేవాడికి ప్లస్ మైనస్లు ఉంటాయి ఇంట్లో తినేవాడికి ప్లస్ మైనస్లు ఉంటాయి ఈ విషయాన్ని బాగా బుద్ధికి తెచ్చుకుని వివేకం చేసి పారేయాలి అంటే తిండి మీద యావ యావ అంటే లంపటత్వం తగ్గించేసుకోవాలి దాంతో ఈ ప్రాణమయ కోసం కొంచెం ఉపవాసం అది చేట అభ్యాసం చేస్తే ఆకలి తప్పుకోవడం దప్పికెట్టి మంచినీళ్ళు తప్పింకేం తాకూడదు అని ఒక నియమం పెట్టేసుకుంటే నా అభిప్రాయం డ్రింక్సు కోకాలాలు ఇలాంటివి తాగకూడదు అవన్నీ కూడా ఏం చేస్తాయంటే వ్యామోహాన్ని కలిగిస్తాయి అవన్నీ పక్కన ఏదో కాఫీ టీ అలవాటు ఏదో కొద్దిగా ఉంటే పర్వాలేదు పెద్ద వయసులో కాఫీ టీ ఎక్కువ తాగినా కూడా యాసిడ్ రుషెస్ తాగలేదు యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఇది ఎవరిని వదిలిపెట్టదు ఒబామా గారిని కూడా పట్టుకుంటుంది మిమ్మల్ని పట్టుకోవడం ఆశ్చర్యంగా ఉంది దానికి ఎవరు దాని నుంచి బయటపడలేరు పనే ఒబామా గారు ప్రెసిడెంట్ మహాత్ముడు చాలా గొప్ప మహాత్ముడు చాలా పవిత్రంగా బతికేవాడు కూడా యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటుంది నన్ను లబ్ధానంద గారు అడిగారు ఓ గోళీ యాసిడ్ రిఫ్లెక్స్ వేసుకుంటూ ఉంటారు మీరు వేసుకుంటారా అడిగారు ఇంకా ప్రారంభం చేయలేదండి అప్పుడప్పుడు వేసుకుంటున్నాను ఆమె డైలీ బేసిస్ ఇంకా ప్రారంభం చేయలేదు అని చెప్పాను అంటే పర్వాలేదండి అప్పుడప్పుడు వేసుకోండి అవసరమైతే డైలీ కూడా వేసుకోవచ్చు అని చెప్పారు ఎందుకంటే అది యాసిడ్ రిఫ్లెక్స్ బాడీని బట్టి అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది అంటే గోళీ వేసుకుంటే ఈ గోళీ వల్ల తర్వాత ఏమవుతుంది ఇంకా దీన్ని రోజానికి ఏమవుతుంది అవన్నీ చూసుకున్న ముందు ప్రస్తుతానికి విశ్రాంతిగా కూర్చోవచ్చు ఆ రోజుకి విశ్రాంతిగా కూర్చోవచ్చు మరి అర్థగంట కావాల్సిందే ఉంది ఎవర్ టు లివ్ పీస్ఫుల్ లైఫ్ కదా కాబట్టి కొంత ఈ టీ కాఫీలు కూడా పెద్ద వయసు వచ్చేప్పటికి తగ్గించుకోవటం మంచిది ఊరికే కాఫీ వ్యామోహం టీ వ్యామోహం కూడా తగ్గించేసుకోవాలి తగ్గించుకుని ఈ విధంగా ప్రాణమయ కోశంతో తాతాప్యం నుంచి బయటపడుకోవాలి నెంబర్ వన్ ఇంకా మనోమయ మనోమయ చెప్పే ముందు విజ్ఞానమయ్యే చెప్తున్నా విజ్ఞానం ఉంటే పాండిత్యం పాండిత్యం ఉంటుంది ఉంటుందంటే చదువుకుంటే చదువుకుంటుంది చదువుకునే రోజుల్లో చదువుకుంటే అది వాడికి చిత్త జీవితాకే ఈ పాండిత్యం యొక్క గంధము ఉంటుంది ఇప్పుడు చందనపు ముక్క చందనపు చెక్క జేవులో పెట్టుకు తిరుగుతున్నారనుకోండి గంధం అలాగే శాస్త్రాన్ని చదువుకుంటే సంస్కృత భాష వ్యాకరణము ఈ మీమాంస వేదాంతం ఇవన్నీ చదువుకుంటే అపాణిత్యం ఉంటుంది మొన్న నాతోటి నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు చెప్తున్నాను శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విద్పశాంతయేత్ శాంత ఏ అనొద్దు అత అంటే ధ్యాయేత్తులాగా అది కూడా అయ్యుద్దు అనుకున్నాం ధ్యాయేత్తంది కదా కాబట్టి శాంత ఏత్తం ఉంటుందండి అంటే ధ్యా ఏ ఎత్తు అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏత్తు ఉంటుందని అనుకున్నాడంటే దాన్ని ఒక సంగతి స్పష్టమైపోయింది ఏమిటి ఈయనకి సంస్కృతం రామశబ్దము శూన్య విభక్తి జ్ఞానము లేదు ఇంకేమో కల ఇంకేమక్కర్ ఆయన పది పేజీలు వ్యాసం వ్రాసి మనం చదవక్కర్లా ఇది చాలు ఏ ఇది ఎవళ్ళ దగ్గర అన్నాడు ఆయన వీళ్ళు రాజమండ్రి పండితులు ఉన్నారు వీళ్ళు ఉద్దన్న మహా పండితులు వాళ్ళ దగ్గర ఉన్నారు వాళ్ళందరూ వచ్చిన ఆదో చెప్పారు అన్నారండి పొందండి ఆయనకి సంస్కృతం రాదని మీకు నాకు తెలుసుకునే ఉంది క్షమించేసేయండి ఈసారికి వీరు అని నేను నాకు నాకు తెలుసున్నాయన నాకు కావలసిన కూడా కాబట్టి సో ఈ పాండిత్యము అనేది చదువుకుంటే ఉంటుంది లేకపోతే ఉండదు లోకంలో పేరు ప్రసిద్ధులు ఉండొచ్చు కాక పాండిత్యం ఎక్కడి నుంచి వస్తుంది పాండిత్యం రావాలంటే కష్టపడి చదువుకోవాల్సిందే అది ఎవడో కొద్దిమంది చదువుకున్న ఉంటారు వాళ్ళు కష్టపడి చదువుకున్నారు ఇట్స్ నాట్ వాళ్ళకేమో ఒళ్ళో ఎక్కడి నుంచో పడిందేమీ లేదు నిద్రాహారాలు మాని పట్టించుకోకుండా అదే పని కింద పెట్టుకుని ఒక పిచ్చి ఒక పిచ్చి పట్టిన వాడులా అవ్వాలి అలాగే ఉండి వాళ్ళు చదువుకుంటే ఆ గ్రంథం కొనసాగుతుంది దాని గురించి తాదాత్మ్యము ఉండవద్దు నేను పండితులను అనే అహంకారం పెట్టుకోవద్దు పాండిత్యం ఉన్నది గురువుల కృప అనేసి దండబెట్టుకోవడమే తప్ప పాండిత్యం ఉన్నకు చెందిన అభిమానం పెట్టుకోవద్దు దాంతో కోసం సెటిల్ అయిపోయింది ఇంకొక అంశం కూడా ఉంటుంది కర్తృత్వాభిమానము అని ఉంటుంది అది పోవాలంటే కొంచెం వేదాంతం బాగా చదవాలి శాస్త్రాధ్యయనం మనం చదువుతోనే ఉన్నాం కదా అది కూడా పోగొట్టుకుంటే విజ్ఞానమయ కోశం అక్కడితో పూర్తి అయిపోతుంది మధ్యలో ఉంది ప్రాణమయ కోశం మధ్యలో మనోమయ ఇక్కడ ఉంది సమస్యలతో అక్కడే ఉన్నది ఈ మనోమయ మీకు సంసారంలో వచ్చేటువంటి హెచ్చు తగ్గు రెండు కూడా మీకు మనోమయ కోశంలోనే అనుభవానికి వస్తాయి ఇప్పుడు మీ పిల్ల పిల్లలు అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉద్యోగాలు అవి చేసుకుంటూ పెళ్ళా బిడ్డలతోటి కాపరాలు చేసుకుంటూ పిల్లలందరూ బాగా చదువుకుంటూ ఉన్నారనుకోండి మీ మనస్సుకు ఉల్లాసంగా ఉంటుంది ఇది మనోమయ కోశం మనోమయ కోశం అంటేదే ఈ కొడుకులకో కూతుళ్ళకో లేకపోతే చిన్నపిల్లలకో ఎవరికో ఏదో కొంచెం అనారోగ్యం ఉండడం ఉంటాయండి సంసార ఛద్రాలు ఉంటాయి కొన్నింటికి పరిష్కారం ఉంటుంది కొన్నింటికి పరిష్కారం కూడా ఉండదు మీరు తల్లకిందులుగా తపస్సు చేసిన పరిష్కారం లేని ఆ అనారోగ్యాలు సమస్యలు ఉంటాయి మనకే ఉండొచ్చు మనం ప్రేమించి వాళ్ళకు ఉండొచ్చు అటువంటిప్పుడు ఏమవుతుంది మనస్సుకి చాలా చికాకుగా దుఃఖముగా ఉంటుంది ఉంటుంది కదా ఇదిగో ఈ సుఖ దుఃఖానుభవము నేను జనరల్గా చెప్పాను పర్టికులర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ పర్టికులర్స్ డే ఉంది సంసారంలో పర్టికులర్స్ డే ఉంది అన్నీ ఇప్పుడు మంచంలో నల్లు కుడుతున్నాయంటే నల్లులు చిన్న నల్లులు కుట్టా పెద్ద నల్లులు కుట్టా పైన ఉన్నవి కుట్టా గిన్నె నుండవు కుట్టాయి ఇవన్నీ పెద్ద తేడా ఏ ఉంది కుట్టడం ఆ దుఃఖం మాత్రం సమానం కాబట్టి సంసారులందరూ ఇలాగే ఉంటారు ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ సుఖ యొక్క ప్రవాహంలో పోతూ ఉంటారు ఇది మనోమయ కోశం ఇక్కడ మీ ప్రజ్ఞ మీ తెలిచేటలన్నీ ఇక్కడ బయటపడతాయి మీరేం చేయాల్సి ఉంటుందంటే సమత్వాన్ని అభ్యాసం చేయాలి అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా ఉండిపోవడం ఇప్పుడు కోరలో కొంచెం ఉప్పు తక్కువైనా ఎక్కువైనా అలాగే మేనేజ్ చేసేసి సమానంగా ఉండిపోవడం వికారం లేకుండా ఉండిపోవడం వికారం ఉండకూడదు మనకు తెలుస్తూ ఉంటుంది వికారం ఇప్పుడు పెట్టిన తిండి విషయంలో మనకేమైనా వికారం కలిగిందా మనకి తెలిసిపోతుంది వికారం లేకుండా మీరు ఉండిపోయారనుకోండి యూఆర్ డూయింగ్ వెల్ అలాగే సుఖదులు వస్తాయి సుఖదుఖాలు వచ్చినప్పుడు కూడా మీరు ఇంచుమించు వికారం లేకుండా ఉండిపోగలిగితే మీరు మనోమయ కోశాన్ని అధిగమించేసినట్లే మీరు అభ్యాసం చేయాలి నిశ్చించ సమచత్తత్వం ఇష్టానిష్ట ఉపపత్తిషు సుఖదుఖౌ సమయకృత్వ లాభాలాభం దయాదేయం ఈ విధంగా చాలా మనం చదివి ఉన్నాం భగవద్గీత అంతా దీని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది కాబట్టి ఈ మనోమయ కోశాన్ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసి దాన్ని బాగా అబ్జర్వ్ చేసి మనస్సుని అబ్జర్వ్ చేయటం నేర్చుకుని పరిశీలించడం మనస్సుని అబ్జర్వ్ చేయటం బీ ది అబ్జర్వేషన్ డోంట్ బీ ది అబ్జర్వర్ బీ ది అబ్జర్వేషన్ విథౌట్ బీయింగ్ అన్ అబ్జర్వర్ దాని సాక్షి అంటారు నేను అనేది లేకుండా అబ్జర్వేషన్లో పెడుతూ ఉండడం మనస్సునే బీది అబ్జర్వేషన్ లెట్ దేర్ బి అబ్జర్వేషన్ ఆఫ్ ది మైండ్ అన్నీ లెట్ దేర్ బి అవేర్నెస్ ఆఫ్ ది మైండ్ అంట ఆ మనస్సుని ఎలాగే పరిశీలించుకుంటూ ఉండడం ఈ మనస్సు ఎలా ఉన్నది పరిశీలనే దుఃఖం పరిశీలనే అలా మనస్సును పరిశీలిస్తూ ఉంటే మీకు మనస్సు వివేకము నిర్మాణం స్పేస్ క్రియేట్ స్పేస్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఏమవుతుందో చెప్పంటారా మీకు చాలా ప్రాక్టికల్ మీకు ఏవైనా కొన్ని కోపాలు తపాలు ఉన్నాయనుకోండి సపోజ్ ఉన్నాయనుకోండి దాని అర్థం ఏంటో తెలుసిన మీరు పండితులే అబ్గాక మీరు మనోమయ కోశ్చన్ని మీరు ఇంకా జయించలేదు మనోమయ కోశ్చన్తో తదాత్మ్యాన్ని చెంది ఉన్నారు అని సపోజ్ ఒక వ్యక్తి ఉన్నది లేక ఉన్నాడు కోపాలు తపాలు ఏం లేవనుకోండి చదువు పెద్ద చదువు సందర్భం కాకుండా కోపతాపాలు లేకుండా సింపుల్గా ఉన్నట్లయితే దాని అర్థం ఏంటి మనోమయ కోశాన్ని జయించినట్ల ఇది జీవితం అనే పుస్తకం తప్ప ఇది పాండిత్యానికి సంబంధించిన విషయం కాదు కాబట్టి మనం చూసుకోవాలి ఇంకా మనలో కోపాలు తాపాలు ఉన్నాయా ఈ మధ్యకాలంలో అక్కడ యుఎస్లో నేను ఈ ట్రిప్లో ఓ పర్టికులర్ మెడిటేషను దాన్ని లవింగ్ లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ అంటారు లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ అది ఈ ఈ ట్రిప్లో దాని మీద ఎక్కువ ఫోకస్ వచ్చింది ప్రత్యేలాది చెప్తున్నాను నేను ఈ ట్రిప్లో దాని మీద ఫోకస్ వచ్చింది నాకు మా ఆఫీసు వాళ్ళు చెప్పారు లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ సీడీ ఒకటి సెపరేట్గా తయారు చేసి పెట్టారు ఒక సీడీ దానికి ఎంత డిమాండ్ అంటే హండ్రెడ్ సీడీస్ కంటే ఎక్కువ వాళ్ళు డిస్పో వాళ్ళు పంపించారు లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ ఒక్కటి పర్టికులర్గా తగిరాలు మూర్తిగారు అటెండ్ చేశారు ఈ క్యాంప్ దాంట్లో రెండు మూడు సార్లు వాళ్ళు అడిగి అడిగి ఏమండి లెవిన్ కైండ్నెస్ మెడిటేషన్ చేయండి మీరు దయచేసి అని నాతోటి కోరేవారు నేను మొన్నడు పొద్దున్న సత్సంగంలో కోరితే మొన్నడు పొద్దున్న నేను ఆ మెడిటేషన్ చెప్పేవాడిని సో ఇది మనం కూడా చేద్దాం ఇప్పుడు సో ఈ లెవిన్ కైండ్నెస్ మెడిటేషన్ చేయటం వల్ల ఈ కోపతాపాలు పోతాయి కొంతమంది మీద కోపం తాపం ఇంకో మీద ఆసక్తి ఈ కోపతాపాలు పోతాయి ఆసక్తి పోయిందో మానిందో ఆసక్తిగా అంత గమ్ములు పోదు దానికి కూడా టైం పడుతుంది కానీ కనీసం కోపాలు తాపాలు లేకపోవడం ద్వేషం లేకపోవడం వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలనేటువంటి కోరికలు ఇవి లేకపోవడం వాళ్ళ మీద మాట అనాలనేటువంటి ఆ ప్రెషర్ లేకపోవడం అదేమో సామాన్యమైన విషయం కాదు దాని నుంచి బయటపడిపోవాలి అది అది ఇంకా అలా ఉండకూడదు ఎవరికివాడు మనల్ని ప్రేమించాడో మానేడో మనం ప్రేమించడమే అంటే ఆ ఫిలాసఫీలోకి వచ్చేస్తే మీరు మనోమయ కోశాన్ని జయించిన జయించడానికి అదొక దారి ఈ విధంగా ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశములను జయిస్తే మీరు ఫ్రీగా జీవించగలుగుతారు మనుషులు ఏమనుకుంటారంటే మనం మంచి ఫ్లాట్ బిల్డింగో ఒకటి కట్టేసుకునే బాగా డబ్బు కుదవ పెట్టుకుని మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి పెట్టుకునే ఓ మంచి డాక్టర్కి పక్కనే సమీపంలో పెట్టుకునే మనం ఉంటే సుఖంగా ఉంటాం అనుకుంటారు ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్ ఇట్ ఇస్ అండ్ వర్క్ లైక్ దాట్ అలాగే సుఖం ఉండదు ఇవన్నీ ఉన్నా కూడా మీకు టెన్షన్లు పెరిగిపోతూ ఉంటాయి సుఖం అలా ఉండదు సుఖం ఎలా ఉంటుందంటే ప్రాణమయ కోశాన్ని వివేకాన్ని చేసుకుని స్థూలదేహంతో వివేకాన్ని చదివాం మనం దాన్ని మళ్ళీ ఇప్పుడు దాంట్లోకి దిగను నేను ప్రాణమయ వివేకం అంటే దత్తికైతే అన్ని మంచినీళ్ళు తాగేసి సంతోషపడిపోతూ ఉండడం ఏదో ఆటలు వేసినప్పుడు ఏదో ఇంత తిండి తినేసి కాలక్షేపం చేసేస్తూ ఉండడం దాని గురించి అసలు ఏ రకమైనటువంటి వికారము లేకుండా బతికేయడం వాడు సుఖంగా జీవిస్తాడు అలాగే మనోమయ కోశంతో కోపాలు తాపాలు లేకుండా ద్వేషాలు కక్షలు లేకుండా పగలు అవేమీ లేకుండా అందరినీ ప్రేమించేస్తావు వాళ్ళు మనకేం సేవ చేశారనే లెక్క చూసుకోకుండగా మనమే వాళ్ళకి సేవ మనమే చేసి వాళ్ళకి సేవ చేసేస్తూ అలా నిస్వార్థంగా స్వార్థం అనేది లేకుండగా తర్వాత సుఖ దుఃఖములను సమదృష్టితో స్వీకరిస్తూ బతికేస్తూ ఉంటే ఇలా బతకాలి కొంతకాలం అలా బతకాలి అభ్యాసం చేయాలి చేస్తే మీకు మనోమయ కోసంతో వివేకం వచ్చేస్తుంది వినయంగా ఉండడం పాండిత్య నాకింత పాండిత్యము గలదు అనే మాట కూడా అసలు లేకుండగా ఇంకా నేర్చుకునేటువంటి ఇంకా విద్యను సంపాదించుకునే ప్రయత్నమే చేసుకుంటూ వినయంగా ఉంటే మీరు విజ్ఞానమయ్యే క్వశ్చన్ నుంచి పెట్టుకోబట్టి దిస్ ఈజ్ ఆల్ ప్రాక్టికల్ ఓకే ఎనివే చాలా ఇంపార్టెంట్ చర్చ అందుకోసం నేను కొంత విస్తారంగా చెప్పాను మనం మొదటి సగమే చెప్పాం రెండవ సగం నేను వద్దాం ఏలయనగా అనే మాట ఎందుకు వచ్చిందంటే మూడు కోశాలని తీసుకెళ్ళి ఒకే లింగ శరీరంలో కూర్చోబెట్టేశారు కదా దానికి కారణం ఏమంటే ఎలా కనగా తే ఆ మూడు కోశములు తత్ర ఆ లింగ శరీరమునందు గుణావస్థాభేదమాత్ర గుణముల గుణముల అంటే సత్వరజస్తమో గుణముల అవస్థల ఎందలి భేదము మా భేదము భేదము వలనమే పృథకృతా వేరుగా చేయబడినవి అవి మూడు లింగశరీరమే అయితే మరి వేరుగా ఎందుకు చెప్పారు ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ అని వేరుగా ఎందుకు చెప్పారు అంటే లింగ శరీరంలోనే మూడు గుణాలు ఉంటాయి ఆ మూడు గుణాలని బట్టి అవస్థలలో భేదం వస్తుంది మనస్సు అదే అంతఃకరణము సాత్వికంగా ఉందనుకోండి సత్వగుణ ప్రధానంగా ఉన్నప్పుడు మంచి విజ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటుంది రఘో గుణప్రధంగా ఉన్నప్పుడు ప్రధానంగా ఉన్నప్పుడు కోపం తాపం పగ దుఃఖం వీటితోటి సతమతమవుతూ ఉంటుంది తమో గుణ ప్రధానంగా ఉన్నప్పుడు తిండి ఆ గోలతో పడి ఉంటుంది అదే లింగశరీరం ఎంతసేపు తిండి దృష్టి ఏమిటో దోశ ఈ దోశ కావాలి ఆ కావాలి లేకపోతే ఈ పలహారం కావాలి ఆ పలహారం కావాలి అంటాం కాకినాడ నుంచి కాజా తెచ్చిపెట్టు బందర్ నుంచి లడ్డు తెచ్చిపెట్టు విజయవాడ నుంచి పుల్లారెడ్డి స్వీట్లు తెచ్చిపెట్టు అని ఎక్కడెక్కడ ఏ ఏ స్వీట్లు కోయమత్తూరులో కృష్ణా స్వీట్స్ బాగుంటాయి అంటే ఇలాగ లెక్కలు ఎక్కడికక్కడికి తిండి దృష్టి ఎప్పుడు తిండి దృష్టే అలా ఉన్నట్లయితే వాడు చాలా రోగాలకి బారిన సైపోతాడు ఎనీవే సో అది తమో గుణం అది తమో గుణం ఈ మూడు గుణములలో ఉండే వీటిని బట్టి వచ్చే అవస్థలలో భేదాన్ని బట్టి ఒకే లింగ శరీరంలో మూడు కోశములు విమిడి ఉన్నది తెలిసింది కదండి